శ్రీ గురుభ్యో నమే స్మృతిస్మృతిపురాణానామాలయ కరుణాలయ మా భగవత్పాదశనికరంశంకర సహనాభవ సహనౌనస్మస్ ిశాంత్రి హీ ఆత్మేపాసీత అత్రీ ఉన్నది ఆత్మ ఒక్కటి ఆత్మ అంటే చైతన్యం అది ఒక్కటి ఉన్నది అది తప్పని తరము ఏది లేదు చిత్రం ఏంటంటే ఏది ఉన్నదో అది కనబడదు ఏది కనబడుతుందో అది ఉన్నది కాదు సినిమా అంటే మరి దాని మాయన్న అందుకే మాయ అనే పదం అవసరం పడింది మాయనే పదం లేకపోతే ఈ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు మరో మార్గమే ఎందుకంటే జగత్తు కనపడుతూ ఉంటుంది అది వాస్తవంగా ఉన్నది కాదు ఆత్మచైతన్య ప్రకాశం ఒక్కటి ఉన్నది కానీ అది కాదు సినిమా సినిమాలో ప్రాజెక్టర్ కాంతి మనకి కనపడతుంది దాని ప్రకాశం మనకు కనపడతుంది ఉన్నది అది ఈ విషయములన్నీ కనపడతాయి అది ఏమీ ఉన్న మీ తర్వాత చాలా మంది కొంచెం తెల్లి తక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఘటము సత్యము ఎందుకంటే ఘటము ప్రయోజనము సిద్ధిస్తు అర్థక్రియ కార్యత్వం అని ఒక పదం ఒకటి అంటే అర్థమంతా ఉపయోగపడేటువంటి పనిని చేసి పెడుతుంది అంతేకాకుండా సత్యము అనే ఆ సో అది ఆ అడుగు అంటూ చాలా మిస్లీ అడుగు అది మధ్య నుంచి వచ్చింది అర్థక్రియ కార్యక్రమం మీకు పని చేసి పెడుతుందో సత్యం అనే విధంగా పని చేసి పెట్టులో ఉంటాయే ఇప్పుడు రామాసురుడు అవన్నీ సత్యము లేక మీకోసం ఎక్కువ ఉండడం న్యాయం అయినా ఒక విషయం ముందు మొదలుపెట్టాను చెప్పిందే చెప్తాను కొత్త విషయం పెట్టినా ఎందరో ఖాళీగా కూర్చోలేక మొదలుపెట్టాను కనుక అర్థక్రియాకాలము సత్యత్వ ప్రయోజకము అంటే ఏది ఏది అర్థక్రియను చేసుకుంటుందో అది సత్యము అనే ఒక పద్ధతిలో ప్రవేశపెట్టి సత్యత్వ నిర్వచనాన్ని మార్చివేసి జగత్తు సత్యము అని చెప్పి ఈ విధంగా కొత్త కొత్త మాటలన్నీ మధ్యకాలంలో వచ్చే అది యథార్థం కాదు మీరు సినిమా ప్రయోజనం మీకు సిద్ధించాలంటే దృశ్యములు ఉండాలి దృశ్యము లేకపోతే సినిమా ప్రయోజనం సిద్ధించదు కేవలం ప్రకాశం వల్ల సినిమా ప్రయోజనం సిద్ధించదు అంత మాత్రం చేత దృశ్యములు సత్యమని ఏ ప్రయోజనము లేనిది కనుక ప్రకాశము అసత్యమని నిర్ధారించటం తెలివి తప్పనే సినిమా దృష్టాంతాన్ని పట్టుకుంటే మీకు తత్వం బాగా అవగాహనకు వస్తుంది దర్పణ దృశ్యమాన కలిగి ఏమంటే ఒక రకంగా సినిమా దృష్టాంత కూడా దర్పణం ఉంటుంది ఒక లెన్స్ ఉంటుంది తోటే ఆ లైట్ ఫోకస్ అయ్యి ఫీలింగ్ ద్వారా మనకి దృశ్యములు కనపడుతూ ఉంటాయి కాబట్టి కనపడే జగత్తు యథార్థం కాదు కనపడని చైతన్యం అంటే ఏ చైతన్య ప్రకాశం మనము జగత్తు నశిస్తోందో ఆ చైతన్య ప్రకాశం ఒక్కటే సత్యం ఇప్పుడు దీన్ని సినిమా తెర మీద మీకు కనపడే దృశ్యములన్నీ కూడా వాస్తవంలో ఆ ప్రకాశం మాత్రం హీరో అనేది ఏంటంటే ప్రకాశమే హీరో రూపంగా కనపడుతుంది ఆ ప్రకాశమే హీరోయిన్ రూపంగా కనపడుతుంది ఆ ప్రకాశమే విలన్ రూపంగా కనపడుతుంది అన్ని రూపములుగా ప్రకాశమే కనపడుతుంది అలాగే సినిమా తరమదండే జడములన్నీ కూడా ప్రకాశం యొక్క వివత్తములే వివత్తము అంట ఆ ప్రకాశం అలా కనపడుతూ ఉంటుంది సినిమా తరమైన చేతనములు ఆవు పశువులు కుక్కలు మొదలైనవి కూడా మనుషులు సర్వము కూడా ఆ ప్రకాశం యొక్క వివత్తం ఉండేవి కాబట్టి సినిమా సందర్భంలో వాస్తవం అంటే ప్రకాశం అని చెప్పాల్సి మన పరిస్థితి కూడా అదే పరిస్థితి ఇక్కడ జగత్తంతా కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తుంది జగత్తు ప్రకాశించటానికి ఆవశ్యకమైనటువంటి ఇంద్రియములన్నీ కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తున్నాయి అంటే దృశ్యము అదే చైతన్యంలో ద్రష్టాదే చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటుంది మనస్సు ఆ చైతన్యం యొక్క చైతన్య ప్రకాశం మాత్రమే మనస్సు అనేది ఒకటి మనకి అనుభవానికి వస్తుంది చైతన్య ప్రకాశం లేకపోతే మనస్సు అనేది కూడా అనుభవానికి రావడం అలాగే ఇంద్రియముడు చూపు ఎనికి మొదలైన ఇంద్రియములన్నీ కూడా ఆ చైతన్య ప్రకాశం ముందు మాత్రమే అనుభవానికి వస్తాయి ఈ మనస్సు ఇంద్రియముల ద్వారా అనుభవానికి వచ్చేటువంటి శబ్ద స్పర్శ రూపతశ గంధములు కూడా ఆ చైతన్య ప్రకాశం ముందే చైతన్య ప్రకాశానికి బయట ఏది వాస్తవంగా లేదం లేదు కాబట్టి స్థంభము ఆత్మ నేను చెప్పిన హిందీలో చాలా బాగా ఏది కనపడుతుందో అది సత్యం కాదు ఏది సత్యమో అది కనపడు ఆత్మ చేయ ప్రకాశము కటి సత్యము ఇప్పుడు ఈ మిథ్యా శబ్దము శబ్ద ప్రయోగంలో జగత్తు మిథ్య అంటారు అది నిజమే కానీ జగత్తు మాత్రమే మిథ్య కాదు జగత్తు దృష్ట్యా జగత్తును చూస్తూ ఉండేటువంటి ఇంద్రియములు కూడా మిచ్చే అది అర్థం చేసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారంటే నేను నా కళ్ళు నా తూపుడు నా దేహము నా అహంకారము ఇవన్నీ సత్యముడు కానీ జగత్తు మాత్రమే ఇచ్చారు అలా కూడా కాదు దృశ్యము ద్రష్ట ందు కూడా కల్పించబడ ఒకే చైతన్య ప్రకాశము నందు రంగు కూడా కల్పించబడతాయి కాబట్టి ఈ కనపడే జగత్తు శబ్దస్పక్ష రూప రస గ్రంథాత్మకమైనటువంటి జగత్తు ఎక్కడ మీరు దుఃఖం కృష్ణీగా వాయు ఆకాశము అని కూడా అనొచ్చు ఎందుకంటే ఆకాశం అని మీరు అండమే కానీ మీకు అనుభవానికి వచ్చేది శబ్దం మాత్రమే అలాగే తేజస్సుని మీరు అండమే తప్ప మీకు అనుభవానికి వచ్చేది రూపం మాత్రమే కనుక శబ్దస్పర్శ రూప గ్రంథములు అవి పృథ వాయు ఆకాశముల యొక్క గుణములు మాత్రమే కాబట్టి ఈ విధంగా చెప్పినా అదే అవుతుంది కనుక జగత్ ఈ ఐదు జ్ఞానములు ఐదు జ్ఞానముల యొక్క సమాహారం అనకే ఈ ఐదు జ్ఞానములు ఎక్కడి నుంచి వచ్చే ఇంద్రియముల నుంచి వచ్చాయి ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు కలిపి ఐదు జ్ఞానములు నిర్మాణం అవుతున్నాయి కాబట్టి దొంగు ఇది జ్ఞాన జగత్తు అయితే పంచజ్ఞానములు కలిస్తే జగత్తు అవుతుంది పంచేంద్రియములు కలిస్తే ద్రష్ట అవుతుంది ఈ ద్రష్ట దృశ్యము రెండు కూడా ఒకే చైతన్యం ఉన్నందుకు ప్రకాశిస్తుంది ఆ చైతన్యం ఉండబట్టే ఇప్పుడు మీరు ఈ ఎలక్ట్రి ఇది రెఫ్రిజిరేటర్ ఉంటుంది చూడండి రెఫ్రిజిరేటర్లో లోపల చల్లగా ఉంటుంది బయట వేడిగా ఉంటుంది బయట వేడి లోపల సన్నదనం అంటే అక్కడ ఉన్న టెంపరేచర్ని రీఆర్గనైజ్ చేస్తున్నట్టయి లోపల ఉన్న కొంత టెంపరేచర్ని తీసి బయటపడేస్తున్నట్టు అలా అయింది కాబట్టి అక్కడ వేడి ఎక్కడితే ఇక్కడ చల్లబడదు బయట వేడికి రాకూడదు అంటే లోపల చల్లబడదు సో అదేవిధంగా అంటే ఉన్నదాన్ని రీఆర్గనైజ్ చేసినట్టే వాస్తవంలో ఉన్నది అక్కడ ఎలక్ట్రిసిటీ మాత్రమే ఉడికి చిన్న దృష్టాంతమైన చెప్తాను అదేవిధంగా బయట దృష్ట్యము లోపల ద్రష్ట ఈ దృశ్యమును దృశ్యమునకు ద్రష్ట ద్రష్ట ద్రష్టకు దృశ్యము దృశ్యమునకు ద్రష్ట వీళ్ళిద్దరు దొంగ రెండు కలిసి వస్తాయి రెండు కలిసిపోతాయి దృశ్యము ఉన్నప్పుడు ద్రష్టముడి తీరుత ద్రష్ట ఉన్నప్పుడు దృశ్యము దృశ్యం లేని ద్రష్ట ఉండడం దృశ్యము లేని ద్రష్ట అనేది ఉండడం అలాగే ద్రష్టలేని దృశ్యము ఉండడం కాబట్టి ద్రష్ట దృశ్యము ఒకేసారి పైకి వేస్తే ఒకేసారి చ ఏ చైతన్యమునందు ఈ ద్రష్టా విషయము ఒకేసారి పైకి లేచి ప్రకాశిస్తున్నాయో ఏ చైతన్యంలో మళ్ళీ అవి విలీనమవుతూ ఉన్నాయో అది మాత్రమే సత్యము దాన్ని మీరు పట్టుకోండి ఆత్మే కేవల ఉపాస ఈ బయట కనబడే జగత్తు ఇచ్చే ఈ దేహేంద్రియ సముదాయంలో అనుభవానికి వచ్చేటువంటి వాపు చూపు ప్రాణము మనస్సు ఇవన్నీ కూడా ఆ క్రియని తత్వములుగా భాషిస్తున్నాయి తప్ప ఆ క్రియా సంబంధాన్ని బట్టి ఆత్మచైతన్యమే అన్ని పేరులను అన్ని రూపములను పొందుతుంది వదన్ వాక్ వదన క్రియని బట్టి ఆత్మచైతన్యానికే వాక్ అని పేరు వచ్చింది పశ్చిమచక్షు దర్శన క్రియని బట్టి ఆత్మ చైతన్యానికే చక్షు అని పేరు వచ్చింది మనవాళ్ళం మన సంకల్పములు చేయుట అనే క్రియను బట్టి ఆత్మచైతన్యానికే మనహాని పేరు వచ్చింది అంటే ఆ క్రియలో ఆత్మచైతన్యాన్ని మీరు ఎమిడిస్తే క్రియలో మూసలో ఆ క్రియను బంధిస్తే దాన్నే ఉపహితము చేయుట ఉపధి ఆ క్రియ ఉపాధి అవుతుంది ఆ క్రియలను ఉపహితమైనప్పుడు ఆత్మచైతన్యములకే ఆ ఇంద్రియము నామధేయము వస్తుంది ఇన్ని పేర్లు మీరు పెట్టుకున్నారు తప్ప వాస్తవానికి దీని గ్యాడికేట్స్ ఉన్నప్పటికీ ఆ గ్యాడిడేట్స్కి వేరు వేరు పేర్లు ఉన్నప్పటికీ వాస్తవంలో ఉన్నది ఎలక్ట్రిసిటీ ఒక్కటే అన్నట్లుగా ఈ ఈ ఇంద్రియములు ఇవన్నీ కూడా వాస్తవంగా ఆత్మ చైతన్యము యొక్క వివిధ రూపములు మాత్రమే చైతన్య రూపములకు వివర్తములు ఉంటాయి ద్రవ్యము యొక్క రూపములు ఏవైతే ఉంటాయో వాటికి పరిణామములు అనే అంటారు చైతన్యము పరిణామం ఉండదు ప్రకాశము చైతన్యము ఆకాశము ఇవి వికారములను పొందేవి కాదు కాబట్టి ఆ చైతన్య ప్రకాశంలో వచ్చేటువంటి ఈ వివర్తములు వెంటనే అంట చైతన్య ప్రకాశంలో భాషించే సర్వము అంటే ఇలాగ టన్ను ఉందనుకోండి అది ఆత్మచైతన్యం యొక్క నివర్తము అంటే ఆత్మ చైతన్యమును చూచుటా అనే క్రియ ద్వారా మీరు వెస్ట్రిక్ట్ లిమిట్ చేసినప్పుడు ఆ వచ్చే రూపము నాకు కన్ను అని పేరు కన్ను చెవి ఇవన్నీ కూడా చైతన్యము యొక్క వివర్తము ఆ వివర్తముల ఎందు జగత్తు కూడా చైతన్యము యొక్క వివర్తమే బయట జగత్తు అని మీరు చైతన్య ప్రకాశమే లోపల ఇంద్రియములు మనస్సు ద్రష్ట అనేది ఏదైతే కూడా చేసేమి యొక్క ప్రకాశమే కాబట్టి సర్వము ఆత్మే ఆత్మేవీగా ఉన్నది ఆత్మకటియే అని మీరు బాగా అనుభవానికి తెచ్చుకోండి ఆ విధంగా భావన చేయండి భావన చేస్తూ ఉండాలి భావన చేయకుండా మెకానికల్ గా ఏదో చేసుకుంటూ పోతే దానివల్ల ప్రయోజనమే ఉండదు కర్మ కేదా కర్మ కంటే ఉపాసన ఉపాసన కంటే జ్ఞానము అత్యంత మరింత సూక్ష్మమైనది విలువ ఎక్కువలది అది ఎందుకు చెప్పారంటే కర్మలో భావన కంటే క్రియకి ప్రాముఖ్యం భావనకి ప్రాముఖ్యం తక్కువ క్రియకు అధికం భావన అసలే లేకుండా కూడా అయిపోతుంది జయ ఉంటుంది అసలే లేకుండా అయిపోతుంది ఇప్పుడు పారాయణం చేస్తూ ఉంటుంది అక్కడ ఉద్య వడబడ వాగడమే తప్ప దాంట్లో భావన కథలు ఏమీ కావు ఉండమే ఉండదు మంబ్లింగ్ ప్రేయర్స్ అంటారు ఆ ఒక స్టైల్లో చెప్పేసుకుంటూ పోదు ఒక పద్ధతి ప్రేయరి వచ్చేవాళ్ళు ఈ స్టైల్ మార్పు అదే స్టైల్లో అదే ప్రేయర్ ని చెప్పుకుంటూ పోదు దాంట్లో అర్థం తెలియడం కానీ అర్థజ్ఞానం ఉండదు భావన ఉండదు ఏమీ ఉండదు సో అలా ఉంటాయి ప్రేయర్స్ అంచేతన స్వామి శివానంద మహారాజ్ స్వామి ఉంట వీళ్ళు ఈ అష్టకాలు ఈ స్తోత్రాలు మీకు అన్నింటినీ చూసి వాటిలో ఎక్కడ మనిషి హృదయానికి అప్లిఫ్ట్ చేసి అభిషయం ఏమి వాళ్ళు ఏం చేశారంటే సపరేట్ ప్రేయర్స్ని వాళ్ళు తయారు చేసుకున్నారు అంచేతనే శివానందం వెళ్తే వాళ్ళకి మనకి శ్వాసైన ఒక ప్రేయర్ ఆ ప్రేయర్ ఎలా ఉంటుందంటే ఎన్ని విషయములను మనం ఈశ్వరుని సన్నిధిలో భావన చేయుట ఆవశ్యకమో అవన్నీ కవర్ అయి ఉంటాయి ఏది మిస్ అవు ఎవరికి వెరీ కంప్లీట్ ప్రేయ శివానంద అలాగే ఓంకారానంద ప్రేయం కూడా అటువంటిది అలాగే మీరు అసతోమా ఇట్స్ ఎ వెరీ కంప్లీట్ ప్రేయ గాయత్రి కూడా వెరీ కంప్లీట్ ప్రేయ అలాగా ఆ ప్రేయర్కి మనిషిని ప్యూరిఫై చేసేటువంటి అవకాశం కాబట్టి మనం చేసి ప్రేయర్ ఆ స్థితికి చేరిన అయ్యి ఉండాలి భావన చాలా ప్రధానంగా ఉండాలి అని అభిప్రాయం కాబట్టి మీరు ఉపాసించండి కొద్దిగా చేసిన కర్మలు చేశారు ఇంకా చేసుకునే ఉంటారు ఏం పర్వాలేదు మీరు ఉపాసన అంటే కర్మ కంటే అత్యంత సూక్ష్మమైనటువంటి భావనారూపమునకు అది ప్రేయం ఉపాసన కర్మ వ్యవహితం అయిపోతుంది తత్వానికి వ్యవహితమైపోతుంది తత్వము చైతన్యం అయితే కర్మ జడ జడము నుండి ఉంటుంది కర్మ చేత చైతన్మును అసలు కర్మ ఉండనే ఉండదు చాలా వ్యవధానం వచ్చేస్తుంది లేదా ఉపాసనది ఇట్ విల్ టేక్ యూ నియర్ టు దేశ స్వరూప ఉపా చాలా దగ్గర విదేశ్వ స్వరూపం ఈ ఉపానే మాట ఎక్కడ వచ్చినా కూడా మీరు పర్టికులర్ ఉపనిషత్ ఉపసదనము ఉప ఉపవాసము ఉపాసన ఇవన్నీ కూడా సమానార్థకములు ఒకే సైన్స్ లో ఉపయోగించబడిన పదములు కాబట్టి ఆత్మస్వరూపమునకు దగ్గరగా చేర్చిదేవిటంటే ఆత్మభావన ఈ ఆత్మభావన ఎట్లు అని ఎవరికైనా శంక కలుగువచ్చు ఈ సింపుల్ అహమస్సు అహమస్ కాబట్టి ఏమిటి రమలే అహం అహమితి అన్నారు రమణ రమణ మనిషి అహం తెలియని వాడు ఎవడో ఉండడు అయితే మన జీవితం ఎలా ఉంటుందంటే అహం మనకు తెలుస్తూ ఉంటుంది కానీ అలా తెలియగానే అది కప్పు పడిపోతుంది ఎందుకంటే అహం భావన అహం అహం అనే అనుభవం కలుగుతూ ఉండగానే అది ఎక్కువసేపు నిలబడదు మన ఫోకస్సు అనాత్మలందు లగ్నమై ఉండబట్టి మన దృష్టి అహం అనే భావము నుండి వెను వెంటనే జారిపోయి అనాత్మలలోకి వెళ్ళిపోటితో చూస్తూ ఉంటారు ఆ రూపములను భావన చేస్తూ ఉంటారు అహం అనేది అంతర్జానమై ఉంటుంది శబ్దములను భావన చేస్తూ ఉంటారు అహం అనేది ఉండదు కొంతమంది ఈ వివిధ భారతీయుల రేడియోలు ఉండి ఒక ఆ రేడియో ఆన్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్లతో సహా అండర్స్టాండ్ చేసేసుకుని అలా వినేస్తూ రోజంతా అలా వాళ్ళు రోజంతా కూడా ఈ నిర్మాణ అడ్వర్టైజ్మెంట్ సర్ఫ్ అడ్వర్టైజ్మెంట్తో సహా ఆ సినిమా పాటలు పాటు పాటలు తెలుగు పాటలు హిందీ పాటలు రోజంతా అనే వెళ్తారు ఆ భావన ఉంటుంది తప్ప అహం అనే భావన ఒక్కసారి కూడా ఉండదు నిద్రలేసినప్పుడు పొరపాటునే ఓసారి ఉంటే ఉండొచ్చు సో దీన్ని నేనే చెప్పాను మీకు దీన్ని ఏమంటారంటే ఆత్మవిశిక్షణ ఆత్మ అంటే వాడే అక్కడ ఏం దూరంగా ఎక్కడా లేడు అయినా కూడా ఎప్పుడైతే మన యొక్క ఏకాగ్రత ఫోకస్ అనాత్మ విషయములపై కేంద్రీతమై ఉంటుందో అప్పుడు ఆత్మవిస్మృతి అనే మహాదోషము మన జీవితంలో ప్రవేశిస్తుంది మీరు దోషం నుంచి బయటపడడం లేదు బాక్య వస్తువులపై ఏకాగ్రత పెట్టడం కనుక ఏమీ లేదు అక్కడ పట్ల అంత స్థాపన పాట ఎక్కడైనా సందేహం వెలుపడితే ఏర్పడుతుంది రోజంతా వింత కూర్చుంది అనేది ఏమి అలాగే ఒకసారి కృషి చేశారు అలాగే ఇంట్లో వాళ్ళు అనేది రిలేషన్స్ ఉంటాయి ఒకసారి ఒకసారి పవకరిస్తుంటే ఒకసారి పవకరిస్తే సార్ ఇప్పుడు పురుషులు కోడళ్ళు అన్నట్టుగా అలా బట్ట ఉండదు అలా బట్ట కూర్చుంటే సమస్యలు కూడా వేస్తాయి కూడా ఇబ్బందులు కూడా వేస్తాయి వాళ్ళ దాటిని వాళ్ళు ఉంటారు మన దాటిని మనం ఉంటాం అప్పుడప్పుడు వచ్చేదానం గా ఉంటుందండి వాళ్ళ ప్రస్తుత వాళ్ళ ఫోటో ఎక్కువ మన దగ్గర ఉండిపోయారు అనుకోండి మనకి లేనిపోయింది కష్టాలు వాళ్ళకి ఇబ్బంది ఎందుకంటే జల్లం వాళ్ళు ప్రాపంచిక దృష్టిలో ఉంటారు మనం ఆధ్యాత్మిక దృష్టిలో ఉన్నామనుకోండి వాళ్ళకి మనకి పొస్తే అని చెప్పి ది బెస్ట్ ఐడియల్ థింగ్ ఫర్ బోత్ పార్టీస్ ప్లీజ్ అవర్ నేచర్ అండ్ మీట్ అటేషన్ అండి కాబట్టి ఈ రిలేషన్స్ మీద కూడా వన్ ఈజ్ మచ్ అంటే అయిపోతూ ఉంటాయి మనం ఫోకస్ అంతా కూడా ఆత్మ అహమస్మి అహమస్మి సదాభావి అని అద్వైతం కలం ప్రారంభమవుతుంది అహమస్మి అలాగే రమణ మహర్షి కూడా అహమస్మి పెట్టుకోమని చెప్తాను అహమస్మి ఆయన కోహం అంటారు అహమస్మి యొక్క రూపాంతరమే కోహం అహమస్మినే ఇంకో రూపంలో కోహం అహమస్మినే ఇంకో రూపంలో సోహం అని కూడా సోహం భావేన పూజ కానీ అది కూడా రోణ మహర్షి యొక్క బోధయే కాబట్టి మొత్తం మీద నిసర్గద మహారాజైతే అహమస్మిని ఆయన చాలా గట్టిగా ప్రవచించిన చాలా ఫోకస్గా అహమస్మి కాబట్టి అహమస్మి అహమస్మి అనే వచనము వచనము ఇది చూడతాయి వచనము ఇది పాయింటింగ్ ఫింగర్ అంటే అహమష్మి అనే వచనము మీ వైపుకు మేములను తిప్పుతుండే బయట నుంచి మీ వైపుకు మేమును తిప్పేటువంటి పాయింట్ ఏమిటంటే అహమస్మి కాబట్టి యు స్టే అహమష్మి సోమని ఓ యు స్టే దాట్ బట్ ఈవెన్ వై స్టే ఇంగ్ డోంట్ డూ జపం ఆఫ్ అహమస్మి జపం అనేప్పటికీ అయిపోతుందంటే కూడా ఇంకపోతారు లోపం అహమశ్మి అహమష్మి అహమస్మి ఎన్ని లక్షలు జపం చేయాలి అని అలా ఉన్నారు కొంతమంది స్వామీజీ మీరు చెప్పండి మంత్రం చెప్పేయండి ఎన్ని లక్షలు చేయాలో చెప్పేయండి మేము చేసేస్తాం అంట అలా కొని చెప్పండి మీరు ఇంతకుముందు చేశారు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు వేమాలా సాయంకాలం ఓ మాలా చేస్తే సరిపడుతుంది ఏదైనా మంచి పుస్తకాన్ని ఒకదాన్ని చదవండి లేకపోతే క్లాస్కి రండి అని ఏం సో కాబట్టి ఎందుకంటే జప అహమస్మి అహమస్మి అహమస్మి లేదా సోహం సోహం సోహం అని ఇత్యాదులు జపం చేసుకుంటూ కూర్చుంటే మనస్సు లక్ నిలబడినే నెలకొంటుంది అయిపోతుంది కాబట్టి జపం కాదు వచనం కాదు అర్థం ఉంటుంది ఆ అది పాయింటింగ్ ఫిగర్ వంటిది ఆ అహమస్మి అనే పదం ఉచ్చేరించగానే అర్థంతో పాటే ఉచ్చరిస్తారు వేరు వచనం వేరు కాదుగా కలిసే ఉంటాయి ఉచ్చరించ అర్థ జ్ఞానంతో ఉచ్చరిస్తారు ఉచ్చేరిస్తూనే మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు స్వరూప నిష్ట దాన్ని ఆత్మోపాసన అంటారు మీరు ఈ ఆత్మోపాసనాన్ని తప్పనిసరిగా చేయండి అంటే మరి రూపజ్ఞానము శబ్ద జ్ఞానము ఇవన్నీ కూడా ముఖ్యం కదా అవసరం కదా అవి ఏమైపోతాయి అండి మీకు అక్కడ సర్వే ఏకం భత్మస్వరూప నిశ్చయంగా మీరు పెట్టుకున్నట్లయితే ఆ నిష్టయందు శబ్దజ్ఞానం దాంట్లో అంతర్గతం రూప జ్ఞానం కూడా దాంట్లో అంతర్గతం ఏ ఉంటుంది ఇంకా ఇంకో దేవుడుకి వస్తున్నారు మా దేవుళ్ళ మాట ఏమిటి దేవుళ్ళు ఉంటారు కదా మనకి మల్టిపుల్ దేవుళ్ళు ఉంటారు మల్టిపుల్ దేవుళ్ళు మల్టిపుల్ ప్రసాదములు ఉంటాయి నేను చూస్తూ నేను మామూలుగా క్లాసులో పెడుతూ ఉంటాను నేను చూసిన నాలుగు స్టీల్ బకెట్లు ఉంటాయి చాలా పెర్ఫెక్ట్ స్టీల్ బకెట్స్ నాలుగింట్లోనూ నాలుగు డిఫరెంట్ ప్రసాదాలు ఉంటాయి ఇది సుబ్రహ్మణ్య స్వామి ప్రసారం అది గణేష్ ప్రసారం అది శివజీ ప్రసారం అది దుర్గామ్మ అంబిక అంబ ప్రసాదం నాలుగు నాలుగు స్వీట్లే స్వీట్ స్వీట్ డిషెస్ నాలుగు కూడా పొంగల్ ఇత్యా పొంగల్ పిండి అదే దాన్ని ఇటు టిపేటు అటు ముక్కలు ముక్కలు చేయకుండా స్వీట్ దానికి ఇస్తే పొంగలు చేసి స్వీట్ చేస్తే ముద్ద ప్రసాదం అని దానికి పేరు స్వచ్ఛమైన ప్రసారం అలా చేస్తారు దాంట్లోనే మళ్ళీ మొత్తం అంతా కలిపి అక్కడే విరగర తిరుగుతూ ఉంటుంది షుగరు కార్బోహైడ్రేటు నాలుగు బకెట్లు ఇప్పుడు ఎలాగే జరుగుతుందంటే మీరే తీసుకోండి ప్రసాదం అనేవా ఎవరు అందరూ వెళ్ళి నాలుగు తీసుకునే బ్రేక్ఫాస్ట్ లోటుగా బ్రేక్ఫాస్ట్ టైంకి పూజలు అన్నీ అయిపోయి ప్రసాదాన్ని సిద్ధంగా పెట్టేయాలి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైంలో ఎవరు మిస్ అవకుండా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఉందనుకోండి ఒక హాఫ్ ఏ ఇడ్లీలు పోయిన చట్నీ నాలుగు ప్రసాదాలు వేసేసుకుని భక్షించి ఫస్ట్ క్లాసు కాఫీ తగేయటం శుభ్రంగా ఒక లేటర్ కాఫీ తగేసి ఫస్ట్ క్లాసు బ్రహ్మసూత్ర క్లాసు నేను చూసేవాడి ఇదంతా ఈ నాటకం అంతా చూసేవాడి ఫస్ట్ క్లాసు బ్రహ్మసూత్ర క్లాస్ బ్రహ్మసూత్ర క్లాస్ లో గుట్లు పడుతుంది బ్రహ్మసూత్ర చెట్టి కూడా ఒకటి ఉంటాడు కదా వాడు పడతాడు ఆ పాటలు బ్రహ్మసూత్ర పాటలు వాక్యాలు చాలా చక్రంగా అన్వయించక ఏదో అదోలా ఉంచుకుంటున్నా బ్రహ్మసూత్రం చేస్తుంది అనుభవించినప్పుడు సంతోషం లేదు అన్వయింపజేయాలి దాన్ని మీరు సాగ తీసి మొత్తానికి పంపిణీ చేయాలి పంక్తా అంటే అది ఫిట్లా ఫిట్ చేస్తుంటా ఉన్నారు పాఠం చెప్పింది కూడా పడుతూ ఉంటాడు వాడు పథకం పెట్టుకుని చిన్నతంగా పుష్టి పడుతుంది వాడికి ఎంతసేపు వాడి పట్లు వాడు పడతాడు మనం అలా కుటుంబలు పడుతూ ఉండొచ్చు అలా దట్ ఈ బికమ్స్ దెన్ ఫోర్ ఈ దేవుళ్ళని గురించి ఇలా చెప్పేది చేయకండి ఈ దేవుళ్ళు కూడా ఆత్మ చైతన్యముండే అంతర్గతమై ఉంటారు ఆయన నిసర్గతం హా చెప్పేవారు అయినా కాన్షియస్నెస్ ఏ దేవుడు రా బాబు దాన్ని ఉపాసన చేసుకోమని చెప్తూ ఉంటారు వర్షి దట్ దట్ అయినర్ కాన్షియస్నెస్ యొక్క ఉపాసన ఉపాసన అంటే వర్షిప్ మానసికమైన ఉపాసన మెంటల్ వర్షిప్ ఆ వర్షిప్కి మీకు పువ్వులు నైవేద్యాలు పళ్ళు ఏ ఒక్క ఈ సామగ్రి అక్కడ లేకుండా మీరు వర్షిప్ ని చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఎందుకంటే ఆత్మనిష్ట అని శంకరులైతే దేన్ని సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మ జ్ఞాన నిష్ట అని పేరు గీతా భాష్యంలో తల గట్టిగా చెప్తూ ఉంటాను గతా పనులన్నీ పక్కన పెట్టరా అది అయ్యి చదువుతూ ఉంటుంది నువ్వు కర్తలు కాదు నువ్వు తెలుసుకో కర్తృత్వం నీ ఎందు లేదు నువ్వు జ్ఞానస్వరూపుడవు నీ ఆత్మస్వరూపములందు నీవు నిలిచి ఉన్న ఇవాళ నేను అమ్మాయి తెలిసిందండి నా అమ్మాయి ఏదో చిన్నతారు చిన్న ఆరోపణ బుద్ధిమంతు కాదు ఇమ్మా నీ పేరేట నిష్ఠ అని నా మీరు యదార్థం చదివి ఉంటారు నిష్ట అనే పేరు పెట్టుకున్నారు నిష్ట అంటే నిష్ట అనేది ఒకటి ఉందని దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తించి అమ్మాయితో పేరు పెట్టారు అది స్త్రీలింగ శబ్దం నిష్ట అంటే అమ్మాయికి పెట్టదగిన పేర్లలో ఫిట్ అవుతుంది హీ న్యూ ఆల్ దాట్ అండ్ ఫోర్ హీ దేవుడు అటువంటి నిష్టలో మీరు కలిగి ఉండండి అశ్విన్ అత్ర అత్ర అంటే అస్మిన్ సర్వే ఈ వా చూపు వినికి శబ్ది దృశ్యములు అన్ని కూడా ఆత్మచైతన్యములన అంటే విలీనమై ఉంటాయి భాష్యంలో ఉన్నాం మనం తమతీవెలాయతీవారి తస్మాత్వ ఉపాసీత మీరు ఆత్మ అనియే ఉపాసించుకో అంటే ఆత్మ అహమస్మి అనయో లేకపోతే కోహం అనయో సోహం అనియో ఏదో ఒక అవలంబనాన్ని పెట్టుకుని ఆత్మయే ఆత్మయే సర్వము అనే ఆ విధంగా మీరు ఉపాసించుకోండి ఏం కృత్నో హి అసౌ వస్తురూపేణమానో మాత్రమే ఎందుకు ఉపాసించాలి హి ఎలక ఏవం ఈ విధముగా కనుక మీరు ఉపాసన చేసినట్లయితే సో అసౌ తృక్షణ శ్వేన వస్తు రూపేణ గృహ్యమానం భవతి ఇవన్నీ కూడా తృక్షణ అంటే సర్వము ఈ సర్వము కూడా ఈ సర్వము అంటే వదల్ వాక్ అట్లాంటి సందర్భంలో వాక్ అనేటువంటి పేరు పెట్టారు దాని యొక్క శ్వేన వస్తు రూపేణ వాక్కు యొక్క తనదైన యథార్థ రూపమేమిటి చైతన్యం చైతన్యం ఉంటే కదండి వాక్యం వాక్య యొక్క యథార్థమైన వస్తు రూపమేమిటి చైతన్యం ఈ ప్రశ్న ఎటువంటి కంటే నెక్లెస్ అంటున్నారు కదా దాని యొక్క యథార్థమైన వస్తు రూపమేమి అంటే అలాగా వాక్య అన్నామే కానీ అది చైతన్యమే వాక్క్యం కశ్చన్లు చక్షు దాని మాట ఏంటి దాన్ని యథార్థ వస్తు రూపం ఏమిటి శ్రవ్ శ్రం మీరు ఎగ్జామిన్ చేయండి మెడిటేషన్స్ ఉన్నాయి మెడిటేషన్స్ ఎలాగంటే కడుమొస్తుని చూపుని మనం పరీక్షిస్తాం చూపుని పరిశీలిస్తాం ఈ చూపు అనే ఫ్యాకల్టీ నాకు ఈ చూపు నుండి ఇప్పటి ఎన్ని రూపములు కనపడి ఉంటాయి ఎన్ని రూపములు అచూపులు ప్రకాశించి ఉంటాయి కోట్లు కోట్లు రూపాలు ప్రకాశించే రూపాలే ఇంతకంటే మిథ్యాత్వానికి నిరూపణ అనుభవం లేదా ఇప్పుడు కన్ను అద్దము వంటిది కెమెరా వంటిది కాదు కెమెరా ఏం చేస్తుంది ప్రతి రూపాన్ని ఫిక్స్ చేసి పెట్టుకుంటుంది అది అద్దము ఏ రూపాల్ని అట్టి పెట్టుకోవడం అన్ని రూపాలని ప్రతిఫలిస్తుంది ప్రతిఫలిస్తుంది కానీ అన్నిటిని వదిలిపెట్టేస్తుంది పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నేను ఈ చూపుతో కొన్ని కోట్ల రూపంలో చూసి ఉన్నాను అన్నీ అలా ప్రకాశించే ఇలా వెళ్తాయి నది వచ్చి వెళ్ళిపోయి గంగా నది అక్కడ గంగ మేము చూస్తూ ఉంటాం అలా వస్తుంది నిన్న పోతూ ఉంటుంది ఒక్క చొక్క ఎక్కడ నుండి వస్తుందో తెలీదు పోతుందో అదర్శనాపదిత పునశ్చాదర్శన గత అని శాంతి పర్వంలో మాట దీంట్లో కూడా గీతలో కూడా వస్తుంది ఇటువంటి మాట ఒకటి దాంట్లో సాంఖ్యంగా ఎక్కడి నుంచి వచ్చిందో మనకి అన్నోం స్థిరం అన్నోం వచ్చింది తిరిగి మళ్ళీ అన్నోంలోకి చూస్తాం అలాగే ఈ అలా ఉంది చూపు ఈ రూపాలు అలా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తుంది రూపాలు ఏ రూపము మీకు మీకు రూపం వల్ల దుఃఖం కలుగుతుందో తెలిసినా ఈ రూపము నాకు కావాలి అంటే దుఃఖం వచ్చేస్తుంది ఎందుకంటే అది వచ్చి పోతుంది వచ్చి పోయి నాకు కావాలని అంటే ఎక్కడ పోతుంది ఈ రూపం నాకు వద్దు అంటే దుఃఖం వచ్చేస్తుంది ఎందుకంటే వచ్చేస్తున్న దాన్ని వద్దని అన్నా ఇది మీకు కాబట్టి మీరేం చేస్తారంటే వచ్చే రూపాన్ని రాని పోయే రూపాన్ని పోనీ వస్తున్న రూపం వస్తుందండి కంటే పోతూ ఉందనేది మేలు ఎందుకంటే వస్తూనే పోతూ ఉంటుంది పోయి వస్తూ వచ్చేది వస్తూ పోతూ అది ఇన్ని రూపములను నేను చూసినా కూడా అంతర్ధానం అవుతాయి కానీ ఈ చూపు ఇలాగే మిగిలి ఉన్నాయి చూపు ఈ చూపు అనేది చైతన్యమే ఆ చైతన్యమే చూపు ధ్యానం చేసుకోవచ్చు ఎనికిడి ఎనిపిడి కూడా అలాగే ధ్యానం దర్శం కూడా అలాగే ఇంద్రియ ఇంద్రియ శక్తులను ధ్యానం కానీ భగవాన్ బుద్ధుడి చేసిన ధ్యానాలు ఆత్మ ధ్యానం అంటేనే బుద్ధుడు సో ఈ ధ్యానములను మీరు చేసుకోండి భగవాల తర్వాత ఒకటి ఇటువంటి ధ్యానములను మీరు చేయండి ఆత్మనిష్ఠులుగా ఈ విధంగా మీరు చేరుటద్వారా ఆయా ఇంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్రియారూపము అనిత్యం క్రియారూపం వల్ల ఇంద్రియము క్రియ ఇంద్రియం అంటే ఆ కదలిక వల్ల వచ్చే రూపము అనిత్యం ఆ అనిత్యాన్ని మీరు వదిలిపెట్టేసి ఆ యొక్క మూలంలో ఉన్నటువంటి వస్తుతత్వం ఏది కలదు చేత ఎరుక దాన్ని పట్టుకున్నట్లు అవుతుంది కాబట్టి ఆత్మలు ఒక్కదాన్ని కొట్టుకుంటే ఏమవుతుందని మిగతాని ఆయన కొట్టాయితే మీరేం కానీ పెట్టుకోవటం లేదు చూపు దాంట్లోనే అంతర్గతమై ఉంటుంది వినికిడి మన్ననము అన్ని దాంట్లోనే అంతర్గతమై ఉంటాయి అంటే ఇంకో ప్రశ్నలు అడుగుతారు మరి భోజనం ఎవరు పెడతారని ఇంతకాలం పెట్టిన వాడే పెడతారు ఎవరింతకాలం పెట్టారు వాడే పెడతారు ఒక కోటి శ్వరుడు రూ ఆయనకి భవిష్యత్ ఉంది నా బతుకు ఎలా చల్లమారుతుందో అని బెంగ కోర్ ఇస్తుంది ఓ మహాత్మునండి ఏమన్నా నాకు కోర్టులో ఉన్నాయి నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ భవిష్యత్తు విషయంలో చాలా ఉంటున్నారు మీ దగ్గర పనిచేస్తున్నా మనకి లోటేం లేదని కానీ నాకేమో నా భవిష్యత్తు ఎలా గడుస్తుందో అని బెంగ పట్టుకుంటూ ఉంటుంది నాకు ఇన్సెక్యూర్ అయిపోయాను నేను లాజికల్ గా ఆలోచిస్తే అసలు ఇన్సెక్యూరిటీకి హేతులేదు నాకంటే తక్కువ సంపాదించి వాళ్ళందరూ చాలా సెక్యూర్ గా కనపడుతున్నారు ఇంత సంపద ఉండి నేను ఇన్సెక్యూర్ గా వండుకోలేను కారణమేమి దేనికి ఉపాయాలు ఏమన్నా చెప్పండి నేను మార్పు లేదు అని చెప్పాడు నువ్వు ఒక వన్ వీక్ నువ్వు వండుకు తినమని చెప్పాడు నేను చెప్పాను ఎందుకని వండుకు నలుగురు సేవకం పెట్టుకున్నారు ఇది పట్టుకురా ఇది పట్టుకురా ఉప్పులు తీరీ కూర పట్టుకురా తరిగి అలా కూడా నువ్వే నువ్వు కిచెన్ ఎస్టాబ్లిష్ చేసుకో ఇటే వర్క్ కిచెన్ ఎస్టాబ్లిష్ చేసుకో రెక్సాలు అన్ని కొనేసి పెట్టేసుకో కిచెన్ అంతా రెడీ చేయమని వాళ్ళతో చెప్పు వాళ్ళు రెడీ చేసి పెడతారు ఏమన్నా ఓ పదివేల బడ్జెట్ పెడితే గోల్డ్ అండ్ సైడ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళందరినీ పవన్ చేస్తాను వన్ వీక్ కావాల్సిన సామాన్ అంతా వచ్చేసి వాళ్ళందరినీ పవన్ చేస్తారు నువ్వు వండుకుతావు అవసరమైతే ట్రైనింగ్ కూడా తీసేసుకో నాలుగు రోజులు ఎలా వండుకోవాలి ట్రైనింగ్ కూడా తీసేసుకుని ఇంకా ఒక సుము హోటల్లో మొదలు పెట్టి నువ్వు వండుకుని నువ్వు వండుకున్నదే నువ్వు తింటావు బ్రేక్ఫాస్ట్ చేస్తూ తింటాం లంటి చేస్తూ డిన్నర్ చేస్తూ తింటాం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాల్సింది అనుకున్నాం ఏం చేసుకున్నాం ఇడ్లీ ఇడ్లీ మన వల్ల ఎక్కడ ఇక్కడ ఈ ఓట్స్ ఉన్నాయి వాటర్ బాయిల్ చేసి దాంట్లో వేసి దాని పక్కన ఇది బలో సోలో ఏదవుతుంది అదొక సరదాతో పరిస్థితి టీవీగా తయారవుతుంది మేము చేస్తే పని అయిపోతుంది పోలే పోనీ ఇడ్లీ ఎక్కడ పెట్టుకోకూడదు మొత్తం మీద నువ్వే లంచ్ డిన్నర్ కూడా నువ్వే చేసుకుంటున్నారు వన్ వీక్ నువ్వు వన్ వీక్ చేస్తాడు చేస్తే వాడికి ఏమర్థంగా తెలుసినా జీవితాన్ని చాలా తేలిక ఏమిటి ఇంత కష్టపడాల్సిందే ఇంత పోగేయాల్సిందే లేదు ఇంత బెండ పెట్టుకోవాల్సిందే లేదు చాలా సరళంగా రోజు ఎవడైనా ఒకళ్ళు తలుచుకుని ఏమన్నా ముద్ద మీకు కూడా భోజనం పెట్టామంట పెట్టేయడమ్మా అంటే నువ్వు అనేస్తే మొహమాటలు పెట్టకుండా వాళ్ళు ఎన్నో ఒక అర్థంలో ఇంత అర ఇష్టనో ఇంత మజ్జిగా పడేస్తే ఆ పోటు పెట్టుకుంటా ఇంక మీద ఉంటారట మీకు భవిష్యత్తు గురించి బెంగ నాకు బతుకు ఎలాగో అని నేను ఇంకొక పద్ధతి ఏంటండి ఇన్నాళ్ళు పోషించిన వాడే ఈ దేహాన్ని నేను పెట్టుకున్నానా ఎవరో వాడే పోషిస్తాడు ముందు ప్రారంభాన్ని నిర్మాణం చేసి తర్వాత పిచ్చా ముందు ప్రారంభాన్ని తయారైన తర్వాత శరీరం తయారైంది కాబట్టి తులసీదాస్ ఏమను అంటే ఆ ప్రారంభంలో ఈ శరీరాన్ని నిలబెడుతుంది నువ్వు రఘు శ్రీరాముడిని నువ్వు ధ్యానం అని తులసీదాస్ అంటారు శ్రీరాముడు అంటే ఆత్మకే మరో పేరు శ్రీరాముడిని ధ్యానం చేయడం అంటే ఏం చేస్తారు శ్రీరాముని పట్టుకొచ్చే దానికి ఆమోదం దీని అస్తే ప్రస్తారని హృదయంలో రాముడి భావన చేస్తారు హృదయంలో రాముడిని భావన చేస్తున్నారంటే వీళ్ళు అలా చేస్తారు ఓ విగ్రహం పెట్టి దానికి జూవాది పులుగు ఇలాంటివన్నీ పెట్టి సాగ తీసి ఆ చేస్తూ ఉంటారు అలాంటివి ఏమో చేస్తూ ఉంటారు అలాగే ఇళ్ళ డూ ఆల్ దాట్ ఇక్కడ అక్కర్లేదు ఆయన సర్వకాలంలో మనం వదులు పడుతున్నామో నేను చెప్పలేదు కానీ ఇక్కడ నాకేం అక్కర్లేదు ఇక్కడ ఏంటంటే మీరు రాముడు మీరు ఏదైతే ఉంటున్నారో అది మీ సందేశ్ కూడా ఈ ఆత్మచైతన్యంలోనే విలీనమై ఉంటారు